అది అల్లాహకు ఎంత ఇష్టమైన కార్యం అంటే అల్లాహుతాల మనం చేసే ఈ దాన ధర్మాల పుణ్యాన్ని అంతే పరిమాణంలో కాకుండా దానిని ఎంతో గొప్పగా పెంచుతాడు ఈరోజు మనం మన యొక్క హృదయాంతరంలో అల్లాహ ప్రీతిని అభీష్టాన్ని కోరుతూ ధర్మ సంపదతో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 మనకు శుభవార్త తెలిపాడు దాన ధర్మాల గురించి వడ్డీని అల్లాహు తాళ హరింపజేస్తాడు ప్రజలు వృద్ధి కలుగుతుంది అని భావిస్తారు కానీ దానిని నశింపజేస్తాడు దాన ధర్మాలను పెంచుతూ పోతాడు అల్లాహోకి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 ఏమంటాడో అతను ప్రభువా నాకు కొంచెం నా చావును వెనుక చేస్తే నా చావు మరికొంత ఆలస్యంగా వస్తే నేను నీ మార్గంలో దాన ధర్మాలు చేసి ఎక్కువగా ఖర్చు పెట్టి నీ పుణ్యాత్ములైన దాసులో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 వారి గురించి అల్లాహుతాలా సూర్య భూమినోన్లో అదే విషయం తెలియజేశాడు వారు అల్లా వారికి ప్రసాదించినది ఖర్చు చేస్తూ ఉంటారు అయినా భయపడుతూ ఉంటారు హరిత ఆయుష సిద్ధికారది ఎల్లాహోతోనూ అడిగారు ఓ ప్రవక్త భయపడేది ఎవరు ఎవరైనా పాపకార్యాలు చేసేవారా అప్పుడు ప్రవక్త చెప్పారు కాదు ఆయుష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 اوكي بكتي پرا وقت صلى الله عليه وسلم ودهكو وچي ايو الصدقتي اعظم اجرا پرا وقتا پنيا لريتيا يكو وپرتبالم پنده ریتيا يدانا درمالو اكو وغنطا غلبي اپرو پرا وقت صلى الله عليه وسلم تل پیارو انت صدق وانت صحیح شحیح تخش الفقر وتعمل الغنى ولا تمهل حتى إذا بلغت الحلقوم قلت لفلان كذا ولفلان كذا وقد كان لفلان صحيح بخاري حديث نمبر پتنا لغو پندوم دي نيو آروگنگا اننا پڑو مريو دنم پتلا عاشق لغو اننا پڑو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 నేను నా జీవితంలో ఒక్క దిర్హం ఒక్క రూపాయి దానం చేయడం నేను చనిపోయిన తర్వాత నా వెనుక వారు నా గురించి వంద దిరహంలో వంద రూపాయలు దాన ధర్మాలు చేయడం కంటే నాకు ఎంతో ఇష్టమైన విషయం సహిబుఖారిలోని మరొక హదీత్లో ఉంది హదీత్ నంబర్ పద్నాలుగు ఇరవై ఆరు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు خير الصدقه ما كان عن ظهر غنى وابدا بمن تعول अति उत्तम दानम नी अत्यवसरा विषयालु अवसराल तीरिन तरवता चेसे दानम मरिय नीकू एवरु एंत दग्गरी बंदवो वारि नुंडे दान धर्माल इकोगा नीवू మొదలుబెట్టు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 ఏ సందర్భంలో ఏ సమయంలో ఎలాంటి స్థితిలో ఎక్కువ పుణ్యానికి మనకు అర్హుల్నిగా చేస్తాయో అర్థమవుతుంది ప్రవక్త సల్లూ అలీ వసలం ఇలా తెలిపారు సబఅదిర్హమున్ మి అత అల్ఫి దిర్హం ఒక దిర్హం ఒక లక్ష దిర్హములపై గెలుపొందింది దీన్ని మరీ అర్థం కావడానికి ఒక రూపాయి లక్ష రూపాయలపై గెలుపొందింది ఆశ్చర్యం కలిగింది విన్నవారికి కాలు వైఫ్ వారు అడిగారు ఇది ఎలా అప్పుడు ప్రవక్త సలహు తెలిపారు ఒక వ్యక్తి అతని వద్ద టోటల్ బ్యాంక్ బ్యాలెన్స్ అనండి మొత్తం ఆస్తి అతని దగ్గర ఉన్నది రెండే రెండు దిర్హములు వాటిలో నుండి అతను ఒక దిర్హం అల్లా మార్గంలో ఖర్చు పెట్టాడు వంతల కరజులున్ మరొక వ్యక్తి వంతలకరజులు ఇలా అర్దిమాలిహిన్ మరొక వ్యక్తి అతని ధన భండారాం వైపునకు వెళ్ళాడు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 పెరుగుతూ ఉంటాయి దాన ధర్మాల వల్ల ఈ హదీస్ ముసుద్ అహ్మద్ ముస్తద్ ఖాకిమ్ సునద్ నిసాయి ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది షేఖ్ అల్వానీ రెహమహుల్లా గారు సహీహుల్ జామేయలో పేర్కొన్నారు హదీస్ నంబర్ మూడు ఆరు సున్నా ఆరు అయితే ఇక్కడ రెండో విషయం కూడా మనం గమనించాలి అదేమిటంటే మరికొన్ని సందర్భాల్లో ఎవరికి ఏ సమయంలో ఏ స్థితిలో ఏ సందర్భంలో ఏ వస్తువు ఎక్కువ అవసరం ఉందో ఆ ప్రకారంగా ఆ సమయం ఆ సందర్భం ఆ స్థితిలో ఆ వస్తువు దాన ధర్మం చేయడం ఎక్కువ పుణ్యం కావచ్చు ఉదాహరణకు అర్థం కావడానికి విషయం చలికాలంలో ఒక మనిషి బ్లాంకెట్లు తీసుకొని వెళ్తున్నాడు మరొక వ్యక్తి నీళ్ళ బాటల్స్ తీసుకొని వెళ్తున్నాడు ఇద్దరూ కూడా దానం చేయడానికి వెళ్ళారు విపరీతమైన చలి పెట్టిన సందర్భంలో ఏ వస్తువు ఎక్కువ ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే ఈ రకంగా సమయ సందర్భాల్లో అదే ఎండకాలంలో మొట్టమధ్యాహ్నం నడి మీద ఒక వ్యక్తి బ్లాంకెట్లు తీసుకుని ఉన్నాడు మరొక వ్యక్తి చల్లని నీళ్ళు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 అల్లాహుతాలా అన్ని స్థితుల్లో కూడా దాన ధర్మాలు ధర్మ సంపదలు నుండి కేవలం అల్లా యొక్క అభీష్టాన్ని పొందడానికి మాత్రమే చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక జజాకు అల్లాహు ఖైరా అసలాం అయికూమ్ వరమతుల్లా వకూ